మీటింగ్ లో వచ్చిన మీ అందరికి శుభాభివంద నేను దేవుని నామానికి శాంతం స్టార్టింగ్ ప్రేర్ చేస్తున్నారు ప్రయత్నాలు సిస్టర్ ప్రార్థన చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి మంతుడావాలకు సజీవుడా సంపూర్ణుడా కృపా మైడా ఏసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా దయగలిగిన మా తండ్రి ప్రేమ తండ్రి నీకే వందనాలేసయ్య మహాకృప మహా దయగలిగిన మా దేవా నీకే స్థుతులు స్తోత్రాలు నాయన ఎంతో నమ్మదగిన దేవుడవు ప్రభా నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్న తండ్రి దయ తండ్రి దినమ్మంతయ్యో ప్రభా నీ కృపగల రెక్కల కింద మోళ్ళందరినీ కాచి కాపాడిన విధానం కొరకే మీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా పరిశుద్ధుడా నీకేస్తూ తీ నాయన అయా లోకం మీద ప్రభా ఎన్నో నాయన అపాయాలు మేము చూస్తున్నాం ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా ప్రభా అయా కడవరి దినాల్లో ఆఖరి దినాల్లో ఉన్నామని ప్రభా అందరూ గుర్తిలాగా ప్రభా నీ ప్రతి ఒక్క బిడలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా నాయన పరిశుద్ధుడా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ దేహం అని ప్రార్థిస్తున్నావు తండ్రి అయాన్ని కేస్తూ తెలుస్తూ త్రాలు మాకు హెచ్చరికనిస్తున్నావు ప్రభా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలా యశ్ ప్రభా పరిషిద్దరే సహాయం చేయండి గొప్ప దేవానికి వందనాల తండ్రి అయా జాయిన్ కావలసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా అటు ప్రతి ఒక్క కూడా తొలగించిన ఆయన జాయిన్ అటకు మీ కృపణ దా ఇచ్చేయండి ప్రభా ఈ మీ తోడై ఉండండి నీ కృపగలస్తానికి అపజెప్పుకుంటున్నాం ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయండి మీరే వాక్యం ద్వారా మాట్లాడండి పాటల ద్వారా మీరు మైమ్ పొందండి తండ్రి పరిశుద్ధుడా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు బలపరచండి మీలో స్థిరపరిచేయండి యేసుప్రభ మీరు ఆకడకు సిద్ధపరచేయండి పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా యసుప్రభానికే స్తోతులు స్తోత్రాలు అయినా ప్రభా వాక్యము వినగల చెవులను దయించేయండి ప్రభా వాక్యానుసారంగా ప్రభా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా పరిషితుడా నికే వందనాలైనా అయ్యా అందరం ప్రభా వాక్యము దై కొనాల వేసు అలాంటి కృప అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా పరిషితుడాయినా నిఖే వందనాలు తండ్రి కృపగా వేసయ బలహీనంగా ఉన్నవాలు వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నువ్వు స్వస్థపరచమని ప్రార్థిస్తున్న ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ప్రభా లేవనెత్తమని ప్రార్థిస్తున్న ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించండి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా పరిస్థితులా మీరే సాయం చేయండి ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరచండి మీరు బలపరచండి మీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలను కూడా తొలగించి ఈ ఆరాధన అంతట్లా ప్రభా మీరే నడిపించమని మీ ఆత్మ నడిపింపదా ఇచ్చేయమ్మని నీ కృపగాలస్థాని కాపు చెప్పుకుంటూ ఏసైయ్య పరిశుద్ధని ఆ మమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ సిస్టర్ సార్ ఒక పాట పాడతారు ఫ్రెండ్స్ అందరికీ ప్రభుని మహిళ పరిశీ ఒక పాట ఆకున్నాను ప్రేమి అందుకో నాదీనస్తి పాత్ర ఫలిూయా ఏ సయ్యా హల్లిూయా ఏ సయ్యా నా పాపము పాప నరూ వైనావో నా పాపము పాప నరూపై నలిగి వేలాడివి నాకు చాలినదే పుడవు నీవే స్ నములోే నాకు చీ నది ఉడవు నీవే నాస్థానములోే హల్ ఏ స హ లో ంచుకున్నావు నీ పోళికలో నివసించు నీ రూపమునాలో నిర్మించుకున్నావు నీ పోళికలో నివసించుచున్నావో నిన్ బునన్ను ఎన్నకున్నాో నీ కొరకై నీకృపల నీబునూ ఎన్ నున్నావో నీ కొరకై నీకృపల Hallelujah Yesayya eh, Hallelujah Yesayya eh, Naasya mal sahi నీలో నీలో చూచున్నావు నన్ను తాచున్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ సన్నిగినలో సర్వమునిీ సంపదనా సర్వస్వ మునిలో సన్నిధి నాస్వ మునిలో సంపదనా సర్వస్వ మునిలో Nībunenu yeka magu varakū, nannu viruvan antivodevā. Nībunenu yeka magu varakū, nannu viruvan antivodevā. Halleluya! Yesayya hallelujah yesayya naam anugulumunde nee manasulo nerave re naam anugadamunde nee grandhamulo nunde naa భుత ప్రేమ సకల్పం నీకేమి చెల్లిద్భుత ప్రేమ సకల్పం నీకేమి చెల్లి enduko nannintagaa nivu preminchitivo deva andukona deena stuti pratha hallelujah esayya hallelujah yesayya thank you sister praise the Lord. థ్యాంక్ యూజన్ విజయబాబు బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను రేజనా బ్రదర్ రైజులాడ్ సిస్టర్ రైజులాడు అందరికీ ప్రభు నామానికి మహిమ కలిగున దాకా పిలిపిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనము నిశ్చయముగా నా ప్రభు ఏసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రభ ప్రేమల తండ్రి కృపగల దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెందిస్తుంటున్నాం తండ్రి ఉదయ నుంచి ఆయా రాత్రి వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవు లెక్కల్లో ఉంచి నీ బిడ్డలతో సావాసములో తండ్రి ప్రభా అయా నీ వాక్యాన్ని పంచుకోవడానికి నీ వాక్యాన్ని వినడానికి ప్రభా కృపణ అనుగ్రహిస్తూ మాకిచ్చిన భాగముకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి అయా పాట ద్వారా మీరు పొంది ఉన్నారని నమ్ముచుంటున్నాం తండ్రి అయ్యా తండ్రి అంత మాత్రమే కాదు ప్రభా మా నోట మీ మాట ఉంచండి ప్రభా ఒటివాడిని అల్పుడను నిష్ప్రయోజకుడను ఎన్నిక లేని వాడిని ప్రభా అయా మరి అనేక విషయాలలో బలహీనుడను ప్రభ దయతో ప్రభా కృపణను బలపరిచి అయా నీ నీ దయను దయచేయవలసిందిగా వేడుకొని చుట్టడా అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభ మరి నీ సేవలో ఎదగడానికి కూడా కృపందయచ్చేయండి ఆత్మీయ జీవితం కట్టబడుటకు క్రీస్తులో స్థిరపడుటకు కృపందేయండి ప్రభు అమస్త పాదల కప్పజెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లినని విశ్వసిస్తూ యేసు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి తండ్రి ఆ మెయిన్ ఈ అంశము ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మనం అందరం కూడా సేవలో ఉన్నాము నేనైతే నమ్ముతున్న ఈబిపిఎం టీం అందరినీ మరి ప్రభు ఆడుకుంటున్నాడు చంద్రశేఖర్ సార్ ద్వారా చంద్రశేఖర్ సార్ నేను చూసిన గొప్ప విషయం ఏంటంటే చాలా మందిని కూడా చూశాను కానీ వాళ్ళలో ఈ విషయం ఒకటి లేదు సార్ ఈ విషయం ఉంది అంటే సార్ని గణపరచడానికి కాదు కానీ మీ అందరిది ఏదైనా పాత్ర ఉంటుందని నాకు తెలుసు సేవలో ప్రతి ఒక్కరు రకరకాలుగా వాడబడుతున్నారని అయితే చంద్రశేఖర్ సార్ గారి యొక్క లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరిని వాడుకోవాలని మరి ఎక్కడా కూడా అది మనం చూడం అది వినం ఎందుకంటే నేడున్న సేవకులు పలు రకాలైనటువంటి బలహీనతలు కలిగి ఉంటారు వాళ్ళు ఒకరిని వాడుకోవాలన్నా కూడా ఎంతో ఆలోచిస్తా ఉంటారు లేదంటే రకరకాలుగా అంటే ఆ స్వప్రయోజనం నిమిత్తం కావచ్చు కొన్ని రకాల వాళ్ళ కలిగే ఇబ్బందుల వల్ల కానీ ఈ సార్ విషయంలో బయటికి వెళ్ళినప్పుడు గమనించినప్పుడు కానీ ఇంకొకరు ఎవరైనా చెప్తున్నప్పుడు కాని సారు వినడానికి కూడా చాలా ఆసక్తి కనబరిచేవారు కాబట్టి ఈ వాక్యాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే మీరందరూ కూడా సేవల్లో ఉన్నారని మనమందరం కూడా గత పని వారం అని నేను ఈ వాక్యాన్ని ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను అయితే ఇక్కడ అపుసులుడైన పౌలు గారి జీవిత చరిత్రలోని కొన్ని విషయాలు గమనించిస్తే ఆయన ఎటువంటి గొప్ప సేవా పరిచర్య మరి జరిగిస్తా ఇక్కడ ఎనిమిదవ క్షణంలో ఫిలిప్పీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదో వచనంలో నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను చూడండి సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటే దాని ఆంతర్యం ఏంటంటే సమస్తమును విడిచిపెట్టేసాడు ఆయన సమస్తమును విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి రావడం జరిగింది ఒకప్పుడు మరి యూదుడు మరి ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తున్నారో వారిని మరి ప్రభుత్వానికి పట్టించేవాడు కొందరిని చంపడానికి కూడా వెనుక తీయలేదు స్టెఫెన్ మరణానికి కూడా ఒక సాక్షిగా ఉన్నాడు అటువంటి అపోస్తులుడైన మరి పౌలు ఏ విధంగా సౌలు అయితే అపోస్టుడైన పౌలుగా మారాడు మరి తర్వాత జీవితం కూడా ఆయన ఎంత నిబద్ధతగా కొనసాగించాడంటే ఆశ్చర్యపోతాం మనం ఎంతో విలాసవంతమైన జీవితం గడిపాడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఆ పుస్తకరుడు ఆయన పౌలు గారి గురించి కొట్లోనే ఎంతో ఆయనకి చాలా ఇది ఉండేది అనంట ఎన్నో ఉండేది అంట చాలా ప్రాపర్టీస్ మంచి ఫైనాన్షియల్ గా సెటిల్డ్ అయిన వ్యక్తి ఒక్కసారిగా ప్రభులోకి దిగిన తర్వాత సమస్తమును ఎంత స్పష్టంగా రాశాడు చూడండి యేసు ప్రభు యొక్క జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని వచ్చిన్నాను ఆయన యొక్క సేవలో మనం గ్రహించినట్లయితే సమస్తాన్ని విడిచిపెట్టేశాడు సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటా వచ్చాడు ఆ రీతిగా ప్రభు పాదాల దగ్గర పట్టుకొని మరి గొప్ప పరిచయం ఎన్నో పత్రికలు ఎన్నో సంకు రాస్తా ఉన్నాడు ఎన్నో సార్లు చిరచలలో ఉండి పత్రికలు రాస్తా ఉన్నాడు ఎన్నో సార్లు ఇబ్బందుల్లో రాస్తా ఉన్నాడు ఒంటరిగా ఉండినప్పుడు రాస్తా ఉన్నాడు జత కలిసి రాస్తా ఉన్నాడు వేయడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న బడన్ కి కారణం ఏంటంటే సమస్తాన్ని నష్టంగా నేను ఒక సేవకుని అడిగాను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ గా అయి ఉండొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే దాటిపోయి ఉండొచ్చు ఆ పాస ఆ ఆత్మీయంగా ఇంకా బలపడాలా ఎదగాల దేవుళ్ళు ఇంకా ఎట్లా కట్టబడాలా ఎట్లా ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలా అడిగినప్పుడు ఆయన నాకు ఏం చెప్పలేదు విజయం సమస్తం పెంటగా అన్నాడు అది ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అది నేను మర్చిపోలేదు అంటే సమస్తము నీకు ఏదైతే లాభం ఉన్నదో ఏదైతే నీకు ఉపయోగకరం ఉన్నదో అంటే ఈరోజు చాలా మంది ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళ నిర్వచనం ఏంటంటే ఆశీర్వాదానికి నిర్వచనం ఏంటంటే ఏమని ఉన్నారు దేవుడు నాకు తారిచ్చాడు దేవుడు నాకు పలానా పలానా వస్తువు ఇచ్చాడు పలానా విధంగా ఆ మా వాళ్ళు అక్కడున్నారు ఇక్కడ ఉన్నారు లేదని అంటే ఇంకా రకరకాలైనది నాకు ఇల్లు ఉంది ఇంకా పది ఇల్లు ఉన్నాయి ఇంకా నాకు ఇంత ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి ఆశీర్వాదాన్ని ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు కానీ అపస్సులైన పౌల్ గారి యొక్క ఆశీర్వాదం ఏంటి మరి అన్ని నష్టముగా కదా మరి ఏంటి ఆయన ఆశీర్వాదం అంటే ఈరోజు నీకు నాకు కూడా ఉన్న గొప్ప ఆశీర్వాదం ఆ యేసు ఆ క్రీస్తే మన ఆశీర్వాదం ఆయన సమస్తములువ మీద మన కోసం ఎంత చేయలేదు ఇంకేమిస్తాడు అన్ని ఇచ్చేశాడు కదా ఇంకేమని అడుగుదాము సమస్తాన్ని ఇచ్చేశాడు సమస్తాన్ని కోల్పోయాడు శరీర దారిగా ఈ లోకానికి రావడము సమస్తాన్ని ఆయనకున్నదంతా అర్పించేశాడు ఈ లోకంలో మనకు ఎవరికీ దక్కనంత రక్షణానందాన్ని ఇచ్చాడు మనకు నిరీక్షణని ఇచ్చాడు అవును ఈ గతించిపోయిన తర్వాత ఈ భౌతిక జీవితం గతించిపోయిన తర్వాత మనము కదలబడని వారము స్థిరులమై ఉంటామంట ఎక్కడ ఆ యొక్క పరలో ఒక మనము కదలబడని వారము స్థిరులమై ఉంటాం కాబట్టి మన యొక్క మన యొక్క విశ్వాసము మన యొక్క పిలుపును ఏర్పాటును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను నాకు ఎన్నో లేవు వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఎన్నో లేవు అయితే నేనేమనుకుంటున్నానంటే ఎన్నో లేవు కదా నేను నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ ఏవైతే లేవో వాటిని బట్టి దేవునికి థ్యాంక్ ఎందుకనంటే వాటిని అన్నిటినీ కూడా ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళాలి ఏదైతే ఉందో దాన్ని బట్టి స్తుతిస్తా స్తృతిస్తా ఏమని స్తూపిస్తానంటే ప్రభావ ఇది నాది కాదు ఇది నీదే దీనివల్ల నాకు గర్వం రానియ ఈ వస్తువు కావచ్చు ఈ బండి కావచ్చు ఈ ల్యాబ్ కావచ్చు సమస్తం ఏదైతే ఉన్నదో నాకు అనంటూ నా కుటుంబానికి అంటూ ఉన్నదో నా పిల్లలు కావచ్చు ఏదైనా కావచ్చు అది నీవి ప్రభా నేను ఒకరోజు వీటిని విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాబట్టి అవి నీవి సమస్తమును మంది పేరుకు మాత్రం ఏమంటారంటే నేను నష్టంగా ఎంచుకుంటున్నాను నేను కానీ పక్కన వాడు అపాయ పరిస్థితుల్లో ఉండి మనమే మనము మన గురించే మాటలు పక్క నుండి వాడు కావచ్చు మన రిలేటివే కావచ్చు మన స్నేహితులే కావచ్చు ఒక సమస్యతో బాధపడుతున్నారనంటే కనీసం మనవంతా ఒక సహాయం చేయలేం స్కూల్ ఫీజు బాగా పిల్లవాళ్ళది కట్టలేదనుకోండి మనమంతా ఇదిగో ఐదు అవుతుంది కదా ఇక ఐదు వందలు పట్టు మనం సాయం చేయలేము చేయము ఎందుకంటే మనం ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర ఇంకా నేర్చుకోలేదు వీళ్ళంత ఆ యొక్క ఒక సంఘస్తులు హాస్టల్ అమ్మి పాలు పాదాల దగ్గర పెట్టేశారంట వాళ్ళ ఇల్లులు అన్ని సమస్తమును ఎందుకనంటే సహోదరులందరికీ పంచిపెట్టమన్నారంట అందరికీ అందరికీ సమానంగా ఉండాలని నేడు చూడలేకపోతున్నాం మనం అది ఎందుకనంటే ఒక ఆయన అంటాడు ఎందుకండి మన భారతదేశం ఇంకా మార్పు చెందలేదు ఎందుకని ఎందుకంటే ఎప్పుడు వచ్చిందంటే సువార్త తోమగారు ఏడీ ఫిఫ్టీ టూ లో ఇక్కడికి తీసుకొచ్చారు సువార్త తీసుకొచ్చినప్పుడు మరి ఎందుకని ఇంకా ఫిఫ్టీ లో యేసుక్రీస్తు చనిపోయిన కొద్ది రోజులకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకే సువార్త వచ్చింది కదా ఈ భారతదేశానికి మరి ఎందుకని ఇంకా చాలా మంది రచింపబడలేదు ఇంకా ఐదవ దేశంగానే పిలువబడుతుంది నిన్నగాక మొన్న సువార్త వెళ్ళింది అమెరికాకి అక్కడ అందరూ క్రైస్తవులు రకరకాల కంట్రీస్ కి మొన్న మొన్న వెళ్ళింది వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అయిపోయారు ఎందుకనంటే ఆన్సర్ ఏంటో తెలుసా ఆయన తెల్లవాడని కాదు ఆయన ఇజ్రాయేలుడని కాదు ఆయన మాత్రమే దేవుడు అన్నాడని కాదు ఎవరైతే విశ్వసించి నమ్ముకున్నారో ఉమాగారి ద్వారా వాళ్ళు తర్వాత తర్వాత క్రమేపి జనరేషన్ పెరిగే ఏమైందంటే అన్యుల యొక్క మాదిరి కరగంగా లేరంట ఎప్పుడైతే మాదిరిగా లేరో అప్పుడేం జరుగుతుందంటే అవతల వాడు నమ్ముకోడానికి ఇష్టపడరు వీరేం క్రైస్తవులు వీరిని చూసి ఏం నమ్ముకోవాలి వీరైతే రాగుతారు వీరు సంఘంలో బోధిస్తారు ఇంట్లో భార్యను కోడుతారు భార్యను తిడుతారు బూతులు బయట ఎవరన్నా ఏదన్నా అన్నారంటే ఒక చెంప మీద పది చెంపలు వాయిస్తారు వీళ్ళు వీళ్ళ నోరు మంచిది కాదు వీళ్ళే వీళ్ళ విశ్వాసాన్ని మనం ఎక్కడ వెంబడిస్తాం ఎందుకంటే మాదిరిగా లేరు మాదిరిగా లేరు సమస్తాన్ని నష్టముగా ఎంచుకోవాలనంటే ఆయన పాదాల దగ్గరికి రావాల్సిందే ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆ మంచి లక్షణాలు మంచి గుణాలు అయితే అపుస్తులుడైన పౌలు గారి జీవితంలో మరి ఆయన సమస్తాన్ని ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో తీర్మానించుకున్నాడు అందుకే కొద్దీ పత్రికల్లో ఆయనకి ఒక ముల్లు ఒక ముందుకనంటే ఆయన హెచ్చిపోకుండా నిమిత్తము హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను దూతగా ఆ ముళ్ళు ఉంచబడి ఉన్నదంట అది ఎన్నో సంవత్సరాలు కొంతమందికి పలు రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎన్నో సంవత్సరాలు ఎందుకంటే హెచ్చిపోకూడదు కొందరి కొన్ని దొరకవు హెచ్చిపోకూడదు ఎందుకంటే కొంతమంది వాళ్ళ యొక్క డబ్బును చూసి వాళ్ళు గర్విస్తే వాళ్ళుగా ఉంటారు అందుకే డబ్బు గురించి కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు ఒకడు దేవునికిని చిరికిని దాసుడుగా ఉండనే రడు అంటే చూడండి దేవునికి మికాయలు గాబ్రియలు దూతకి అనొచ్చు కదా ఎందుకంటే వాళ్ళు కొంచెం పవర్ ఉన్నవాళ్ళు కదా వాళ్ళ పేరు తీయొచ్చు కదా లేదంటే కొన్ని ప్రపంచాల పేర్లు చెప్పొచ్చు కదా ఆయన సృష్టిలో భాగమే కదా ఆయనకు సమానంగా డబ్బును కొలవడం ఏంటి దేవునికి సిరికిని దాసుడుగా ఎవడు ఉండలేడు ఒకడు దేవునికైనా ఉండాలంటే ఒకడు సిరికైనా ఉండాలంట ఒకడు వెచ్చగానైనా ఉండాలంటే లేదంటే చల్లగానైనా ఉండాలంట అండ్ రెండిటికీ ఉండడంటే వాటి ఉమ్మి వేస్తా ప్రకటన గ్రంథంలో అంటాడు ఇక్కడ కూడా ఏమంటాడంటే సిరి అనంటే సిరి అన్నట్టే ఈ లోకంలో నిజమే దేవుడు ముందుగానే చెప్పాడు దేవుడికి ఈక్వల్ దేవుడే ఉండాల ఈ సీనియే ఇప్పుడు ఈ లోకంలో దేవుడు ఈ డబ్బే ఈ లోకంలో ఇంకొక దేవుడు యాభై రూపాయలు డబ్బులు ఇవ్వలేదని అమ్మని గుండె గుండె మీద పొడిచి పొడిచి చంపేశాడు ఒకడు యాభై రూపాయల కోసం డబ్బుల కోసము పిల్లలు నమ్మేసుకుంటా ఉన్నారు డబ్బుల కోసం కిడ్నీలు నమ్మేసుకుంటా ఉన్నారు డబ్బు కోసము అన్నదమ్ముల్ని మర్డర్లు చేస్తా ఉన్నారు డబ్బు కోసము ఏం చేస్తున్నారు సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు నా డబ్బు పోయింది నా ఆస్తి పోయింది సర్వం కోల్పోయినట్టుగా అందుకే దేవుడు అంటాడు ఇప్పుడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండలేడు నీవు దేనికి దాసుడు అవ్వుతావు దాని చేతనే నీవు జయింపబడదు అనే వాక్యం ఉంటుంది చూస్తూ ఉంటాం మనం దేనికి దాసుడుగా ఒకటి దేవునికి దాసుడుగా ఉంటే వాడు ఆత్మీయ జీవితంలో జంపుబడుతా ఉంటాడు ఆయన మనకు ఇల్లు ఇవ్వని ఇవ్వకపోని ఆయన మన దేవుడే ఆ యొక్క మనం ఉండాలా అపోసురుడైన పౌరు గారు అన్ని విడిచిపెట్టేసిన చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏదో నోటి మాట వరస చెప్పలేదు నష్టముగా ఎంచుకుంటున్నానని ఆయన క్రియల రూపంలో చూపిస్తా వచ్చాడు క్రియల రూపంలో టెంట్ గుట్టుకుంటూ సేవా కార్యక్రమం నిమిత్తము సువార్త నిమిత్తము ఆయన ఏం చేశాడు ఆ డబ్బునంత ఖర్చు వినియోగం ఎవ్వరు నా భారం మోయకూడదు నేనే మోసుకుంటానే నాకు నాకు చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి నాకు పనులొచ్చు చేస్తాను సమస్తమును ఆయన నష్టముగా ఎంచుకుని వచ్చున్నాడు అదే పదవచనంలో కూడా గమనిస్తూ ఉంటాము తువార్త నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు జ్ఞానము నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడు ఇక్కడ అదవచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణములో మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగునాటు పాలివాడ నగుట ఎట్టిదో ఈ ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను చూడండి ఆత్మీయంగా ఒకవేళ మీరు ఇంకా ఎదగాలి ఇంకా ఎదగలేకపోతున్నా అంటే వేరే ఏం సమస్తం పెంటగా ఎంచుకోవడమే నీ కలిగినవన్నీ నాకు ఏది లాభమో దాన్ని నేను నష్టముగా ఎంచుకుని చున్నాను పౌలు గారు అదే మాదిరిగా మన దగ్గర ఏదైతే ఉందో మన దగ్గర ఏ కోపం అయితే ఉందో ఏ బూతులు అయితే ఉన్నాయో ఇంకా ఏ ఓర్వలేని తనం ఉందో ఒకరిని చూసి ఇంకా ఈర్ష్య గుణం ఉందో అన్నాయో అసూయలు ఉన్నాయో వాటిని ఈరోజు నువ్వు ఎంచుకోలేకపోతే అవిని ఏలుతాయి నువ్వు వాటిని విసర్జించిన ఒక తాగుబోతుండి చూడండి చాలా సార్లు ఉంటాము నేను మెడికల్ కాబట్టి నాకొచ్చి చెప్పుకుంటా ఉంటాను నేను దీన్ని నుంచి బయటపడలేకపోతున్నా సార్ అసలు ఇది ఎన్నిసార్లు వదిలేస్తున్నా మళ్ళీ ఇదే పట్టుకుంటుంది అదే విధంగా అసూయ నిన్ను ఏలేదిగా ఉంటది వాడు వదిలేద్దాం అనుకుంటున్నాడు కానీ అది వదలయడం లేదు ఆ మందు వాడిని వదలడం లేదు ఆ సిగరెట్ వాణ్ణి వదలడం లేదు ఆ వ్యభిచారం వాడిని వదలడం లేదు అలాగే క్రైస్తవ్యంలో స్వనీతి నిన్ను నువ్వు విడిచిపెట్టకపోతే అది నిన్ను వదలదు స్వనీతి ఈరోజు వాటిలో కూడా లూసిఫర్ లో కూడా అదొక భాగమే స్వనీతి వాడు త్రోసివేయబడ్డాడు గర్వానికి కారణం స్వనీతి లేదా స్వనీతికి కారణం గర్వం కావచ్చు కాబట్టి స్వనీతి కావచ్చు రకరకాలు ఈర్షాభావం కావచ్చు కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఎవరికన్నా ఏమన్నా అయిందనుకో అంతం కదా ఆయనని దేవుడికి అప్ప చెప్పాను బ్రదర్ నాకు తెలియదు నన్ను అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు కానీ నేనైతే ఏమనలేదు కానీ దేవుడికి అప్ప చెప్పాను ఈరోజు చూడండి పరిస్థితి అదే నా క్రైస్తవ్యం అదే నా ప్రేమ అదేనా కోరుకునేది నన్ను ఏమన్నా పర్వాలేదు అందుకే కొరంతి పాత్రిక పక్కండవ ధ్యాయంలో ఆ బల్ల రొట్టె ద్రాక్షరసం తీసుకునే దగ్గర ఏమంటాడంటే నిన్ను విరోధముగా ఎవరైనా భావిస్తే నువ్వెళ్ళే సమాధానం పడు అంటాడు అదేంటి నాకు విరోధం లేదు కదా వాళ్ళు నా మనసులో లేదు కదా వాళ్ళ గురించి భేదాభిప్రాయము చెడ్డ అభిప్రాయము వాళ్ళకు నా మీద ఉంటే నన్ను వెళ్ళమని సమాధాన పడమంటాడే మరి అదే మరి శత్రువులను ప్రేమించుడి అంతకన్నా గొప్పది ఏంటంటే వాళ్ళు నిన్ను శత్రువుగా చూసినా నువ్వే వెళ్ళి సమాధాన పడలి బోలి బల్ల యొద్దనే ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసం ని విడిచిపెట్టి ఆయన శరీర రక్తాన్ని అక్కడే విడిచిపెట్టి నీ అర్పణలను విడిచిపెట్టి నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడిరా అంటాడు కానీ ఈరోజు ఏదైతే సంఘంలో చెప్పబడుతుందో అదే సంఘములో రాజకీయాలు గొడవలు ఒకరంటే ఒకరు ఓర్వలేని తనము ఇంత గొప్ప బోధ సంఘంలో ఉండి కూడా ఏం జరుగుతుందంటే ఒకరంటే ఒకరు ఓరవలేని తనం ఓ మక్షుకైనా పైకి మాత్రం ఎవరైనా మరణిస్తే అందుకే ప్రభు వేషధారులు అని మనల్ని అన్నాడు ఎవరిని అనలేదు అయిందోడు సినిమాకి వెళ్తే అవును నేను సినిమా చూశాను అంటాడు అదే క్రైస్తవుడు వెళ్తే ఏ నేనెప్పుడు పోయినా బ్రదర్ నేను వెళ్ళలేదంటాడు ఎవరు వేషధారి మన మనమే ఎవరైనా ఏమన్నా పైకి బాధపడినట్టే ఉంటుంది కానీ లోపల ఒకలాంటి ఆనందం ఒకలాంటి సంతోషం నువ్వు ఏమి మెత్తుతావో అదే కోసం తమితరులు అంటాడు అట్టివాణి యొద్ధను భోజనము కూర్చుంటావు కానీ వాడు ఇది తిను అది తిను అనగానే లోపల లెక్కలు వేసుకుంటాడంట వాడు గుణంలో నుంచి ఈరోజు క్రైస్తవ్యం బయటపడాలంటే సమస్తమును అపుస్తుడు పౌలు గారు ఆయనలో ఉన్న గుణాలను ఇన్నర్ ఇన్నర్ ఆత్మీయంగా ఏదైతే ఆయనను బలహీన పరుస్తుందో మనల్ని కూడా ఎన్నో విషయాలు బలహీనపరుస్తూ ఉంటాయి ఎన్నో విషయాలు ఒకటి కాదు ఎన్నో విషయాలు కదా వాటనన్నిటినీ ఏ రోజైతే మనం విడిచిపెడతామో ఏ రోజైతే వాటిని అసహించుకుంటామో ఇదిగో ప్రభా ఈ బండిని ఇచ్చినావు ఇది నీవేనయ్యా ఈ బండి నాది కాదు ప్రవ్వ అని ఏ రోజైతే నువ్వు ఒప్పుకుంటావు అప్పుడు నీకు ఆ యొక్క తగ్గింపు దీనత్వం ప్రభువు మీద ఆధారపడే గుణము అప్పుడు దేవుడు నీకు కూడా ఇష్టపడి నీకు కూడా సహాయం చేయడానికి దేవుడు కూడా మరి ముందుకు వచ్చేవాడిగా ఉంటాడు నేనేమంటున్నాడంటే ఆయన పునరుద్ధానములో నాకు కూడా పునరుద్ధానం కలగవాలండి ఎందుకు పునరుద్ధానం అనంటే ఆయన ఉండే రాజ్యంలోకి చేరడానికి ఏం చేస్తున్నాడు ఇక్కడ నష్టపరుచుకుంటున్నాడు ఈరోజు మన మనగురి ఏంటి మనగురి గురి కూడా పునరుద్ధానంలో లేపడితేనే కదా ఆ యొక్క రాజ్యములో ఆ యొక్క సింహాసనం ఎదుట ఆయన సన్నిధిలో ఆయన యొద్ ఆయనను కలుసుకోవడానికి ఏం చేస్తున్నాడంటే సమస్తాన్ని నష్టపరుచుకొని సమస్తాన్ని పెంటగాయించుకొని అలాగే రోమ ఎనిమిది పద్దెనిమిదిలో అంతా ఉంటాడు అపసరుడైన పౌలు గారికి కలిగిన ఇరుకులు ఇబ్బందులలో ఆయన నాకు కలిగిన శ్రమలు ఎన్న తగినవు కావు అంటాడు అంత గొప్ప మాట కదా ఈరోజు మనకు చిన్న శ్రమ వస్తే బెంబెలు ఎత్తిపోతాము రకరకాలుగా నీ వల్లనే ఇలా జరిగింది ఈమ వల్లనే ఇలా జరిగింది రకరకాలుగా మనం డిసప్పాయింట్ అయిపోతాం శ్రమలు వస్తే కానీ శ్రమలు శోధనలు ఇవి వచ్చి వీటల్ని ఎవరైతే నిలబడి జయిస్తారో వాళ్ళంట సువర్ణము వల్లే అవుతారంట వాళ్ళందరూ కూడా సువర్ణం శ్రమల గురించి మాట్లాడాలన్నా అది ఒక పెద్ద సబ్జెక్ట్ ప్రతిపాత్రి చదివితే ఆ పౌలు గారు ఒక రాత్రంతా ఆ ఓడ రాత్రంతా ఒక చిన్న చెక్క మీదనే ఆయన ఉన్నాడు రాత్రంతా ఎక్కడ సముద్రములో మనం ఆరింటి తర్వాత సముద్రాన్ని చూస్తే నిలబడగలమా ఒక్కరిమే వెళ్ళి అక్కడ ఉండగలమా ఉండలేము చూస్తే భయమైపోతుంది అట్లాంటిది రాత్రంతా దేని నిమిత్తం అండి పునరుద్ధానం నిమిత్తము ముందుగా జాన్వెస్లీ అనే భక్తుడు ఏమంటాడంటే క్రైస్తవానికి ఒకే ఒక పని ఆత్మల సంపాదన ఏమంటాడు క్రైస్తవునికి అంటే కడగబడిన వాడికి గుర్రపిల్ల రక్తంలో కడగబడిన వాడికి ఒకే ఒక పని ఇంతకన్నా గొప్ప పని ఏదన్నా ఉంటుందా అందుకే సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు పౌలు గారు ఒకే ఒక పనిని పట్టుకున్నాడు ఆ పని ఏంటంటే ఆత్మల సంపాదన అక్కడ కలిగిన అనేక శ్రమలు స్వజనులతో కలిగినవి ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో మార్లు కొరడ దెబ్బలు ఎన్నో మార్లు చెరసాలకు ఉమ్మివేయబడ్డాడు రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో పోయబడ్డారు తమ జీవితాలనే అప్పజెప్పుకున్నారు ఒక ఆయన ట్రైన్ లో వెళ్తా ఉన్నాడంట నాకు తెలిసి ఆయన సాధు సుందర్ గారు అనుకుంటున్నాను అది క్లారిటీ లేదు కానీ ఆయన ఒకసారి వెళ్తా ఉంటే ఆ ట్రైన్ లో ఒక ముగ్గురు పేకాడ పేకాట ఆడడానికి సిద్ధపడ్డారంట ముగ్గురు ఏ బాబు నీచేయి కూడా వేస్తావా నాలుగు నలుగురం కలిసి ఆడుకోవచ్చు అన్నారంట నీ చేయి కూడా వేస్తావా నలుగురం కూర్చొని మంచిగా ఆడుకోవచ్చు అనంటే ఆయన అన్నాడంటే నాకు చేతులు లేవు అన్నాడు అదేంది కనిపిస్తున్నాయి కదా ఈ చేతులు కావా అన్నారంట ఇది నేను చేతులు ఇవి క్రీస్తు కొరకు వాడబడే చేతులు సమస్తాన్ని పెంటగా ఎంచుకోవడం అంటే క్రియల రూపంలో జరిగించడం పేరుకి మాత్రం మనం చెప్తాం వెంటగా ఎంచుకున్నానని కానీ ఈరోజు వస్తువుల్ని ప్రేమించే క్రైస్తవులు అయిపోయింది వస్తువులు ఆభరణాలు మంచి మంచి బట్టలు వస్త్రాలు చీరలు ఖరీదైనవి కదా సార్ మనం ఆలోచించాము మన దేశం మన యొక్క రాష్ట్రము మన యొక్క నగరము మన కాలనీ మన ఇంటి పక్కన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఒకసారి గ్రహించు సార్ వీలైతుందా వాళ్ళకి సాయం చేయడానికి మీ దగ్గర ఉన్నాయన్నీ ఆ సంగస్సులన్నీ తీసుకొచ్చి ఆ యొక్క పాదాల యుద్ధ పెట్టి కాబట్టి మనం కూడా సేవ చేస్తా ఉన్నాం ఒకే ఒక పని కలిగి ఉన్నాము కానీ పనిలో రెండవ కోణం ఏంటంటే లోకం మీద కూడా ఆశ కలిగి ఉన్నాం ఆ యొక్క నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాం నోటి నుండి ఏమి పడితే అవి మాట్లాడే వాళ్ళంగా ఉన్నాం మన పెద్దల్ని గౌరవించలేని పరిస్థితుల్లో ఉన్నాం లోబడని వాళ్ళని ఉన్నాం కదా ఇంత బాధాకరం ఇక్కడ ఆయన ఏ విధంగా అయిపోయాడంటే సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు ఈ పౌలు ఒక సాధు జంతువులాగా అయిపోయాడు ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి కదా అట్లా అది ఏది చెప్తే అది అందుకే ఆయన అంటాడు ఆయన గురి ఒకటేనండి ఆయన గురి బహుమానం కన్నా గొప్ప గురి ఏంటంటే ఆ ప్రభువుని కలుసుకోవాలని ఈరోజు నిజమైన క్రైస్తవుడు కూడా అదే ఆలోచిస్తాడు ఏ లోకంలో ఏది లేకపోయినా నా ప్రభువును ఒకరోజు నేను కలుసుకుంటాను అది రేపైనా పది సంవత్సరాల తర్వాత అయినా ఆ యొక్క నిశ్చయతతో కలిగి ఉంటాడు కాబట్టి సమస్తాన్ని ఆ శ్రమలను వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్న తగినవి కావు అవి ఎన్న తగినవి కావు ఎంత గొప్ప మాట అసలు ఎంత ఆదరణ కదా నీకు ఈరోజు శ్రమలు వస్తున్నాయా ఈ ఇరుకులు ఇబ్బందులు అవి ఎన్న తగినవి కావు వాటిని కొండలాగా చూస్తే అవి కొండలాగానే ఉంటాయి వాటిని చిన్న డస్ట్ లాగా చూడడం స్టార్ట్ అవి ఎన్న తగినవి కావు ప్రభు ఎదుట నీకు నీ స్నేహితులు ఎవరు రాజకీయ నాయకులు ఉండొచ్చు పోలీసు వాళ్ళు ఉండొచ్చు రౌడీలు ఉండొచ్చు రకరకాల పలుకుబడిన పలుకుబడి కలిగిన వ్యక్తులు కావచ్చు మంచి మంచి ఆఫీసర్లు కావచ్చు కానీ ఇక్కడ నీ యొక్క గొప్ప స్నేహితుడు ఎవరనంటే వాళ్ళని అందరినీ కూడా కలగజేసిన నీకు తోడుగా ఉన్నాడు మరి ఈ శ్రమలు ఇవి ఎంత తగినవా తానే కావు కాబట్టి ప్రేమైన వారులరా మనం ఏ ఎటువంటి సేవ కలిగి ఉండాలనంటే సమస్తమును ఇక ఆ మాటలు మాట్లాడ పెంటగా ఎంచుకుంటున్నాను ఇగో ఈ చూపుల్ని మానేస్తున్నాను ఈ హృదయ ఆలోచనలను మానేస్తున్నాను సమస్తాన్ని విడిచిపెడుతున్నాను అంటే నువ్వు చేసే జాబ్ కాదు నువ్వు చేసే వ్యాపారం కాదు నీకు పిలుపు వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టు నీ పిలుపును ఏర్పాటును స్థిరపరచుకో నిశ్చయ నిశ్చయం చేసుకో ఇప్పుడు ఒకవేళ నీకు పిలుపుంటే నువ్వు ఏది చేసినా అది కొనసాగదు ఒకవేళ నీకు పిలుపుంటే ను ఏ పని పట్టుకున్నా దేవుని పని పట్టుకునేంత వరకు నీకు నెమ్మది సమాధానం ఉండదు ఆ పిలుపుని నువ్వు నిశ్చయించుకోవాలా నిశ్చయత కలిగి ఉండాలా ఒకవేళ పిలుపు లేకపోతే నువ్వు చేసే వృత్తిలో వ్యాపారంలో నువ్వు నమ్మకస్తురిగా నమ్మకస్తురాలిగా నీవు ఉండాలి అందుకే ఈ శ్రమలు చూస్తా ఉంటాం విలియం కేరీ గారు కావచ్చు డేవిడ్ లివింగ్స్టన్ శామ్యుయల్ మోరిస్ స్టడ్ ఫిన్ని ఎంతో మంది మిషనరీ బుక్స్ చదివినప్పుడు వాళ్ళు చేసిన గొప్ప కార్యాలేంటి మన ఇండియా కోసం చేసిన విలియం కేరీ భార్య పిచ్చిదైపోయింది కుమారుడు చచ్చిపోయాడు ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది అయినా ఎన్నో లాంగ్వేజెస్ లలో బైబిల్ తయారు చేసి ఈ రోజు ఆ శ్రమల ద్వారానే ఈ బైబిల్ చదువుకుంటున్నాం మనం అందుకే క్రైస్తవుడు ఒక గురి కలిగి ఉండాలి ఒక గోల్ కలిగి ఉండాల ఏం గోల్ ఈ భౌతిక సంబంధం కాదు ప్రభు కొరకు ఆత్మల సంపాదన అనే గోల్ ఉండాలి ఇదిగో ఈ సంవత్సరంలో ఇన్ని ఆత్మలు ప్రభుకి అప్పజెప్తున్నాను ఇంతమందికి సువార్త చేయాలి ఇదిగో ఫస్ట్ నేను సువార్త చేయాలంటే నేను మాదిరిగా కనపడాలి మా గల్లీలో మా ఇంటి పక్కన వారితో మా మా యొక్క రిలేటివ్స్ ఇన్ని రోజులు నన్ను నిందిస్తా వచ్చారు మా రిలేటివ్స్ ఇన్ని రోజులు వీడు మూర్ఖుడు రా అన్నారు వీరుడు చేతగానోడు అన్నారు వీడికి ఏమి లేదన్నారు కానీ వాళ్ళు ఎదుట నిలబెడతాడు దేవుడు ఎప్పుడైతే వెంటగా ఎంచుకొని ప్రభావా ఇదిగో నా ఆశీర్వాదం నీవేనాయనా నా లాభం నీవేనాయనా నాకు సమస్తం నీవేనాయనా అని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో అప్పుడు పాద ఎదుట మనల్ని వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు దేవుడు విలియం కేరీ ఆయన చేసిన గొప్ప త్యాగానికే ఈరోజు మనం ఈ బైబిల్ చదువుకోగలుగుతున్నాం తెలుగులో నిజంగా ఎంత గొప్ప దేశం ఆ దేశాన్ని విడిచిపెట్టి అక్కడ సుఖభోగాలన్నిటిని విడిచిపెట్టి ఇక్కడ శ్రమల పాలు అందుకే హెబ్రి పత్రికలో మోసేగారు అంటారు ఇదిగో ఐగుప్తు సుఖభోగముల కన్నా ఈ యొక్క క్రీస్తు బిడ్డలతో శ్రమ అనుభవించటం నాకు ఎంతో మేలు ఎందుకంటే కలుగు బహుమానము ఏంటి ఆ బహుమానము ఆయన ఇచ్చేది ఏదైనా ఉండని బహుమానం గొప్ప బహుమానం ఏంటంటే పరలోకం నీకు ఇస్తున్నాడు అదే పెద్ద బహుమానం అంత గొప్ప బహుమానమా మనం సృష్టించగలమా ఒక చిన్నదాన్ని ఏదన్నా తర్వాత after death nobody can than god can and man ki ivunai unnadu kabatti i yokka chinna jeevithamlo i yokka temporary life lo manamu mana yokka pilpunu yerpaatanu nischayita chesukovali enduke pentagaayinchunadu punaruddhanamlo ayina yetapadalani pentagaayinchunadu ఆ యొక్క జ్ఞానము నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాడు క్రీస్తు జ్ఞానము నిమిత్తము దువార్త నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాడు అందుకే అపోసిడైన పౌల్ గారు మొదటి కురేంతి నాలుగో అధ్యాయం పదమూడవచనంలో అంటాడు మేం వీరికి మురికిగా పెంటగా ఉన్నారంటవా నేను చూస్తాను మొదటి కురేంతీలు నాలుగో అధ్యాయము పదమూడవచనం దూషింపబడి బతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము ఇది అపస్తుడైన పౌలు గారి జీవితమా పౌలుగా బ్రతికినప్పుడు విలాసవంతమైన జీవితం కదా ఆయన ఒక్కసారి కడగబడితే ఈరోజు ఆయన ఆశీర్వాదం ఏంటంటే ఏసుక్రీస్తే ఆయన వేరే ఏం చెప్పడు ఏమున్నా కూడా ఇది కాదు నా ఆశీర్వాదం అంటాడు అంతే ఆశీర్వాదం క్రీస్తే ఈరోజు నీవు నేను చెప్పగలిగే స్థితిలో ఉండాలా ఆయనతో సాన్నిహిత్యం ఉందా ఆయనతో ప్రభుత్వం రోజు మాట్లాడుతున్నామా రోజు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నామా ప్రార్థనలో గడుపుతున్నామా మనం ఒకసారి పరీక్ష వాళ్ళు మురికిగా మురికిగా కనిపిస్తున్నారంట వీళ్ళకి మురికిగా కనిపిస్తున్నారు ఎందుకు క్రీస్తుని వెంబడించినందుకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నందుకు పెంటగా కనిపిస్తున్నారు సమస్తాన్ని నకి ఏది లాభమో దాన్ని నష్టంగా ఎంచుకున్న చున్నానన్నాడు మన వ్యాపారం కూడా మనకి పెంటనే మన వృత్తి మనకు పెంటనే ఒకే ఒక పని అదే క్రీస్తు దగ్గరికి ఎన్నో ఆత్మల్ని తీసుకురావడం చివరి దినాలలో ఉన్నాము యుగాంతము సమీపించి ఉన్నది ప్రభు త్వరగా రానై ఉన్నాడు ఆయన రావడమా మనం పోవడమా ఏదో జరగనై ఉన్నది కాబట్టి గొప్ప విశ్వాసంతో మనం చెప్పగలిగే వాళ్ళమా ఉండాలి అది ఎవరిలో చూస్తామంటే ఆ పౌలు గారిలో చూస్తాం ఈ శరీరమును నేను విడిచిపెట్టి ఆయన యొక్కకు త్వరగా వెళ్ళాలని ఉంది అంటాడు త్వరగా చిన్న వయసులోనే వెళ్ళిపోవాలనుకుంటారు కొంతలో మిషనరీలు వాళ్ళకి ఎప్పుడు చూసినా ఒకటే కోరిక ఎప్పుడెప్పుడు ఆ ప్రభుని కలుసుకోవాలన్నా ఆయన నా కోసం రక్తాన్ని గడిచాడు ఆయన ఎట్లా ఉంటాడు ఆయన చూడాలి ఆ కోరిక ఎవరిలో వస్తుందో వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా పెంచబడుతా ఉంటారు కాబట్టి ఏదైనా ఒక గోల్ కలిగి ఉండాలి ఏదైనా ప్రభు నిమిత్తం నేను చేసేవాడిగా చేసేదానిగా నేను ఉండాలి ఈ లోకంలో నా చాప్టర్ ముగిసిపోయేలోపు ఇదిగో క్రీస్తు కొరకు ఈమా ఈనా ఈ పలానా పని చేసింది ఫలాన ఫలాన పని కలిగి ఉన్నది భారం కలిగి ఉన్నది ప్రతి దినం ఏదో ఒకటి పెట్టుకొని ఉన్నది అని చెప్పుకునేలాగుండాలి కాబట్టి విషయాల్లో కూడా ఇరవై అధ్యాయం మూడో వచనంలో మూడు సంవత్సరాలు వేసేయా ఆ పట్టణానికి ఏహోవాకు సెలవు ఏమని సెలవిస్తాడంటే ఏహోవా మూడు సంవత్సరములు నీవు చెప్పులేసుకోవద్దు పట్టలు మూడు సంవత్సరములు కాదు నువ్వు వేసుకోవద్దంటాడు మూడు సంవత్సరములు అదే రీతిగా సేవ పరిచర్య చేస్తాడు మనకు కొంచెం లోటుపాట్లుంటే నేను అక్కడికి వాక్యానికి రాను బ్రదర్ వాళ్ళు మంచిగా చూస్తా ఉన్నాను కదా నాకు తెలిసిన సంఘాల్లో కూడా నాకు తెలిసిన సంఘాల్లో కూడా ఏ విధంగా బోధిస్తే బోధకులు ఏ విధంగా ఉన్నారంటే అందరితో కలిసి బోన్ చేయరు వాళ్ళు వాళ్ళకు సపరేట్ రూమ్ లేక తీసుకెళ్ళాలి అందరు పప్పన్నం నింటే వీళ్ళకు మాత్రము స్పెషల్ ఐటమ్స్ ఫిష్ చికెన్ మటన్ అక్కడ అపోస్తులు అన్ని పంచిపెట్టి అన్ని విడిచిపెట్టి ఆకలి దప్పులతో సేవ కొనసాగించారు ఆకలి దప్పులతో ఇక్కడ ఏషయ్య గారు దిగంబరుడు అయి మూడు సంవత్సరాలు యశయ గ్రంథం ఇరవై అధ్యాయం మూడవచనంలో ఉంటది క్లియర్ మూడు సంవత్సరాలు పాదములకు జోళ్లు లేఖంలో చేశాడంట అంత కష్టపడి సేవ చేస్తే ఒక్కాత్మ కూడా రక్షింపబడలేదంట ఏషయ్య గారి జీవితంలో అన్ని అధ్యాయాలలో ఎన్ని సు మందికి చెప్పాడు ఎన్నో నగరాలకు చెప్పాడు ప్రవచనం చెప్పాడు కానీ ఆయన ప్రయాసా వృధా అవదు దేవుడి దగ్గర రావాల్సిన ప్రతిఫలం వస్తుంది నివు నేను కూడా ఆ ప్రతిఫలం ఇక్కడ పోయకపోవచ్చు కానీ ఇక ముందు అది కోసే వారంగా ఇక ముందు దాని ప్రతిఫలం అనుభవించే ఉంటాం రాబోయే రోజుల్లో రాబోయే రాకడ తర్వాత ఎక్కబడిన గుంపులో మనము దాన్ని కోసేవారంగా ఉంటాం బట్టి ఈరోజు మనతో దేవుడు మాట్లాడింది ఏంటంటే ఏమున్నా లేకపోయినా నీకు ప్రభు ఆయనే నాకు ప్రభు ఆయనే ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభు ఆయనే చెండ్రక్మేష కాబోతు తీర్మానమే మన తీర్మానం ఆయన కాపాడు తక్కు సమర్థుడు కానీ కాపాడినా కాపాడకపోయినా మాత్రం వేరొకరిని కొలవము పూజించము వెంబడించము అంతే కదా దాని ఉద్దేశం క్రీస్తుని మాత్రమే మన పరిస్థితి ఎటువంటిదైనా పర్వాలేదు కానీ మనకు నిత్యరాజ్యము ఇంకొకరు ఇవ్వలేదు ఇచ్చేది క్రీస్తు మాత్రమే ఇంకొకరు ఎవ్వరు ఇవ్వలేరు ఎవరి వలన కాదు ఎవరికి ఆ అర్హత లేదు యోగ్యత లేదు క్రీస్తు మాత్రమే మన కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని కార్చి మన పాపముల నుంచి మనల్ని కడిగి మనల్ని విడిపించి మనల్ని క్రీస్తులో స్థిరులుగా అయినా చేసి ఉన్నాడు కాబట్టి మన యొక్క సేవ సమస్తమును ఈరోజు మీకు ఒక విగ్రహ ఆరాధన లాగా నీ పిల్లలైనా ఉండొచ్చు నీ మొబైల్ అయినా ఉండొచ్చు నీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఉండొచ్చు లేదా ఇంకొకటి ఇంకొకటి కావచ్చు కొన్ని వ్యసనాలు కావచ్చు కొంతమందికి అంతరంగ ఇంకొకడు ఉంటాడు కదా సీక్రెట్ మనిషి మనలో బయటకు కనిపించని వాడు ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు వస్తా ఉంటాడు వాడు నేను పడేసిన ట్రాఫ్లలో వాటిని వ్యసనంగా మార్చుకుని ఉండొచ్చు ఈరోజు ప్రభు పాదం దగ్గరికి వస్తే ఆయన వాటి అన్నిటి నుంచి విడిపించి స్థిరపరిచి క్రీస్తులో స్త్రిలుగా మనల్ అందరినీ చేయాలని ఆయన ఆశ పెడతా ఉన్నాడు ఎందుకంటే రాకడ సమీపించి ఉన్నది ఆయన సమీపముగా ఉన్నారు ఎత్తబడే గుంపులో మనమందరం ఉండాలి ఒకవేళ మరణమైనను ఆ పస్తున గారు చెప్పిన విధంగా బ్రతుకుట క్రీస్తే ఇక బ్రతుకుంటే క్రీస్తే ఇంకా ఏ దానికి లేదు నేను బ్రతుకుతే ఓన్లీ క్రీస్తు కొరకే తావైతే కూడా ఆ క్రీస్తు దగ్గరికే లాభం అది నాకు ఈరోజు ఆ మాట చెప్పే కలిగే అంత ధైర్యంగా ఉందా ధైర్యంగా ఉన్నాను మన క్రియలు చాలా అవసరమై ఉన్నాయి కాబట్టి మనం అందరం తీర్మానించుకోవాలి ప్రభా నీ తండ్రి నిర్లక్ష్యముగా అలక్ష్యముగా తండ్రి నువ్వు చెప్పని పని మేము చేసే వారంగా ఉండకూడదు ప్రభా నువ్వు చెప్పినది మాత్రమే మేము చేసే వారంగా ఉండదు ప్రభా అని మన పిలుపుని ఏర్పాటుని మనం నిశ్చయం చేసుకున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగా థ్యాంక్ యూ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రభా ప్రేమగల తండ్రి కృపగల దేవా ఈ బంగారు పాదాలకు వందనాలను నా స్తోత్రాలు స్థితిని చెల్లిస్తుంటా తండ్రి మరి కేబిపిఎం లో మరి నాకు కూడా అవకాశంనిచ్చి తండ్రి బాధమునిచ్చి అయా మరి నానోట నీ మాటలుంచి ఉన్నారని విశ్వసిస్తుంటున్నాను తండ్రి అయా సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిని గంట ప్రభా నేను అల్పుడని ఒటివాడిని ప్రభా దయతో క్షమించండి మరణించండి మీ చిత్తమును నెరవేర్చండి ప్రభా సహాయపడుతుంది టీమ్ ఉన్న సభ్యులందరినీ జ్ఞాపకం తీసుకుని సమస్తం నష్టపరుచుకొని అయా పెంట ఎంచుకున్న పౌలును మాదిరిగా తీసుకొని ప్రభా మేము మార్చుకోవాల్సిన విషయాలన్నిటినీ మార్చుకొని ప్రభా రూపాంతరము చెంది నియోధ తండ్రి ప్రభా వాడబారని వారముగా అయా స్థిరులముగా కదలని వారముగా మా పిలుపుని ఏర్పాటు నిశ్చయము చేసుకొని తండ్రి నీ చిత్తము జరిగించే వారముగా ఉందట కృపం దయచేయడం యశు క్రీస్తు పరిశుద్ధనా మమ్మను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి హలో బ్లెస్ అండి మన తండ్రి ఆయన దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండునుక ఆమె ైజల <inaudible> అండ్ <inaudible>